మహాత్మన్నంటే చాలా పెద్ద రూపము గలవాడు ఆత్మ అనే పదానికి వేరు వేరు అర్థాలు ఉంటాయి దేహం అర్థం కూడా చెప్పొచ్చు మనస్సు అనే ఉంటుంది సచ్చిదానంద ఆత్మ ఎలాగో ఆత్మయే మహాత్మన్నంటే మహోదర అని కూడా అర్థం పెద్ద ఉదరము గలవాడు పెద్ద పొట్ట ఇప్పుడు గణేష్ మహారాజుకి పెద్ద పొట్ట ఉంటుంది అంటే లిటరల్గా తీసుకుంటే అసందర్భంగా తయారవుతుంది లిటరల్గా ఏమని చెప్తారు మామూలుగా చిన్నపిల్లలకి చెప్పేప్పుడు పర్వాలేదు ఈ ఉండ్రాళ్ళు తర్వాత స్వీట్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఆ స్వీట్ బాల్స్ కూడా తయారు ఉండ్రాళ్ళు స్వీ హాటు రెండు ఐటమ్స్ కూడా బాగా ఎక్కువగా తినేసి ఆయన పొట్ట బాగా పెద్దగా అని వర్ణిస్తారు అంటే అదంతా వింటే ఎలా ఉంటుందంటే విఘ్నేశ్వరుడు ఒక తిండిపోతు అనే ఒక ఫీలింగ్ వచ్చి ఉంటుంది అలాగే ఉండకూడదు దాన్ని ఆ విధంగా మళ్ళీ లిటరల్గా విఘ్నేశ్వరుడు పెద్ద పొట్ట అంటే కారణం తిండిపోతు కాబట్టి పెద్ద పొట్ట కాదు అక్కడ పెద్ద పొట్ట అంటే అర్థం ఏంటంటే పద్నాలుగు లోకాలు ఆ ఈశ్వరుని యొక్క ఉదరమునందే గల ఈశ్వరుని చేత వ్యాపించబడి కవర్ చేయబడి ఈశ్వరుని ఎందు పద్నాలుగు లోకములు కలము జగన్ నివాస జగత్తంతా ఎక్కడుంది ఈశ్వరుని ఎందు కలదు అని ఆ పాయింట్ని ని తన ఎందు కలిగి ఉన్నాడు అనే పాయింట్ని చెప్పడం కోసం ఆ విఘ్నేశ్వరుడు పొట్ట పెద్దదిగా వేశాడు ఇంకా దాని చుట్టూ కసలు అల్లుకుని ఏవేవో సందర్భం ఉన్నవి లేనివి కొన్ని దానివల్ల ఉపయోగమే ఉండదు సో ఆ విధంగానే ఎక్కడ కూడా ఈ ఆకాశమంత పొట్ట నీకు గలదు మహాత్మ ఎందుకంటే ఈ బ్రహ్మాండమంతా నీయందే ఇమిడి ఉన్నది అని ఆ విధంగా కూడా మనం అర్థాన్ని తీసుకోవచ్చు తర్వాత ఈ శ్లోకంలో ఇంకా చాలయాబోబుయే రూపం దీన్ని ఉపసంహారం చేసేవి ఇది మాకు అనుకూలంగా లేదు ఈ రూపం బాగులేదు అనే ఒక భయము దుఃఖము రెండూ కూడా అర్జునుని మనకి ప్రకటన కాబట్టి తొందరలోనే చెప్తాడు చాలు బాబు రూపం ఇంకా ఆపుదిన్ని అని తొందరగానే చెప్పేస్తాడు అతన్ని డిస్క్రిప్షన్ని బట్టి మనకు ఆ విషయం స్పష్టమైపోతోంది మంచిది ఇంకా శ్లోకంలో అంతకంటే విశేషమైన లేదు భాష్యకారులు దాన్ని వ్యాఖ్యానం చేస్తారు ద్యావా పృథివ్యోహో ఇదం అంతరం హీ అంతరిక్షం వ్యాప్తం అది ఇది భూ పృథివీ ఆ కోట్ల మైళ్ళ ఎత్తున ద్యులోకం ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఆకాశానికి అంతరిక్షము అని పేరు దాన్నే రోదసీ అని కూడా అంటారు రోదసి ఈ రోదసీ నౌక రోదసీ నౌక రాకెట్కి తెలుగు ఏమిటి రోదసీ నౌక అంటే రోదసిలోకి వెళ్ళేటువంటి నౌక అలాగా మన ఈ శ్రీహరికోట నుంచి చేసే నౌకకి నౌ రాకెట్కి రోదసీ నౌక అని మన వాళ్ళు పెట్టారు మంచిగా పెడతారు సంస్కృత పదాలు సరైన పదాలు పట్టుకొచ్చి వెరీ వెల్ డిజిగ్నేటెడ్ సో ద్యావా పృథివ్యోహ అంతరం ఈ అంతనీ కూడా నీవు వ్యాపించి ఉన్నావు నీవక్కడివే త్వయా ఏకేనా విశ్వరూప విశ్వరూపమును ధరించిన నీ ఒక్కనిచే ఈ అంతరిక్షమంతయు రోదసీ అంతయు వ్యాపించబడి ఉన్నది దిశ్చ సర్వాప్తా అది మీకు డెప్త్ చెప్పినట్టయింది వెర్టికల్ డైరెక్షన్లో చెప్పినట్టయింది వాట్ అబౌట్ విడ్త్ ఇప్పుడు సముద్రానికి లోతుంటుంది నిడివి విడ్త్ ఉంటుంది అలాగే ఈ డెప్త్ చెప్పామో ఈ నిడివి చెప్తున్నారు వైశాల్యం చెప్తున్నారు ఏమిటంటే మొత్తం ఎన్ని దిక్కులు నాలుగు దిక్కులు అనొచ్చు ఎనిమిది అనొచ్చు మీరు ఎలా చెప్తే అలా చెప్పచ్చు ఆ దిక్కులన్నీ కూడా నీ చేతనే వ్యాపింపబడి ఉన్నాయి దృష్వా ఉపలభ్య అది చూసి అనవర్థం దృష్వా చూసి చూసి అంటే చూడమంటే తెలియడమే చూచుట వేరు తెలియట వేరు కాదు చూచి అనగా తెలుసుకొని నీ రూపము యొక్క ఆ లోతు ఆ వైశాల్యము ఆ అనంతత్వము దాన్ని భావన చేస్తే భయం వేస్తోంది తప్ప ఆశ్చర్యం కలుగుతోంది భయం వేస్తోంది విచేతనే బహుశా ఇందుకోసమేనేమో అంతటి భయంకరమైన రూపాన్ని మేమెక్కడ ఆరాధించగలము మాకెదైనా ఒక సరళమైన రూపాన్ని మేము అనుగ్రహిస్తే మేము దాన్ని ఆరాధిస్తాము బిందు సింధున్యాయం వర్షిప్ చేయమంటే మనం ఎక్కడ వర్షిప్ చేయగలం చేయలేము సముద్రాన్ని ఎలా వర్షం చేస్తారు లేదా బిందువు సముద్ర బిందువు నందు ఆ సింధువుని మనం భావన చేయవచ్చు అలాగే రాముని యొక్క రూపము కృష్ణుని యొక్క రూపము ఏదో ఒక రూపాన్ని మీకు నచ్చిన రూపాన్ని తీసుకుని దాని ఎందు విశ్వరూపాన్ని భావన చేస్తూ మీరు ఆరాధించవచ్చు అలా ఆరాధించాలి విశ్వరూపాన్ని భావన చేస్తూ ఆరాధించాలి అప్పుడే ఆరాధన సార్థకంగా ఉంటుంది అంతేగాని ఇక్కడ కూర్చున్నా నాకు రెండు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి ముక్కుంది చెవులు ఉన్నాయి అలాగే నా ఎదుర్కొన్నా నిన్ను పెట్టుకున్నాను నీకు రెండు చేతులు రెండు కాళ్ళు ముక్కు చెవులు ఉన్నాయి నాకుండే కష్టాలు నీకు ఉన్నాయని అలాగా అప్పుడు ఇంకా పూజే ఉంది కాబట్టి ఈశ్వరుని అచ్చ బిందు అనేది ఎప్పుడు మర్చిపోకూడదు మనం బిందువు ఉంది మనముందు ఈ బిందువు ఎందు మనం సింధు భావన చేసుకుంటున్నాము దానికి సంస్కృతంలో సంపదుపాసనా అని పేరు సంపద అల్పమునందు అధికమును భావించుట సంపద ఉపాసన అధికాన్ని అల్పములను కూర్చోబెట్టకూడదు అల్పమునందు అధికమును భావం చేయాలి ఎప్పుడు కూడా డైవర్జెంట్గా ఉండాలి కన్వర్జెంట్గా ఉండకూడదు దేవుణ్ణి కన్వర్జీ చేసేయకూడదు ఓ దేవుడా నువ్వు మా కులాన్ని రక్షించే కుల దైవానివి అంటే ఏమైపోయినక్కడికి ఈ ప్రపంచంలో అనేక కులాలు ఉన్నాయి ఆ కులాలను నువ్వు రక్షించేవో మానేవో మాకు తెలియదు మాకు అనవసరం కూడా మా కులాన్ని రక్షించావు కుల దైవము దేవుడికి కులంతో ముడి పెట్టేస్తాం కన్వర్జీ చేస్తాం దీన్ని కన్వర్జన్స్ అంటారు కులదైవం అయిన తర్వాత మా ఫ్యామిలీ డైటీ మా గృహదైవము మా ఫ్యామిలీ మేము కాంపౌండ్ వాల్ కూడా కట్టేసుకున్నాం నువ్వు ఈ కాంపౌండ్ వాల్ లోపల ఉన్న వాళ్ళని మాత్రమే రక్షిస్తూ ఉంటావు అని దాన్ని గృహదైవము ఇంకా ఆ తర్వాత నా నా నేను ఈ పరిచ్ఛిన్నమైన దేహమే నేననే ఒక అహంకారం అమకారాలు ఉంటాయి దీన్ని రక్షించే దైవము అని దేవుణ్ణి అలా కన్వర్జ్ చేసేకూడదు కన్వర్జెన్స్ తప్పు డైవర్జెన్స్ ఇక్కడ నీవే ఉన్నావు ఎదురుకుండా ఇదంతా వ్యాపించి నీవే ఉన్నావు సంపద సంపదుపాసన అంటారు ఆ టెక్నికల్ వర్డ్ సంపద అంటే అసలు డబ్బు అని కాదు అధికమును అల్పంలోకి తీసుకొచ్చేయకుండగా అల్పము నుండి అధికము వైపుకు మన భావన వెళ్ళాలి అది ఉపాసన యొక్క లక్షణం అద్భుతం విస్మాపకం రూపం అంటే ఎప్పుడు కూడా భక్తికి మీరు ఆలోచించండి నేను ఒక టిప్ ఇవన్నీ టిప్స్ టిప్స్ అంటారు చక్కటి సూచనలు ఉపయోగపడే సూచనలు భక్తికి నిదర్శనము ఆశ్చర్యం మీకు ఆశ్చర్యం ఉంటే మీలో భక్తి బాగా ఉన్నట్టు లెక్క ఆశ్చర్యమేం లేదండి అయిపోతే రొటీన్ అయిపోతే ఇంకా భక్తి లేదు రొటీన్ అయిపోతే అంచేతనే ప్రతిదాన్ని అలా రొటీన్ చేసే కూడ రొటీన్ మెకానికల్ యాంత్రికము అలా తయారు చేసి పెట్టేస్తే ఇంకా భక్తే ఉండదు ఉరికే చేష్టే ఉంటుంది అంటే ఆ ధూపమా గ్రాపయామని అగ్ర తెలి ఇలాగం బాకలు పెట్టడం దీపం దర్శనామని ఇలాగం నైవేద్యం ఆ ఏముంది నైవేద్యం ఇలా ఏదో ఒక తంతు నడిపించినట్టుగా ఉంటుంది అలాగా అది భక్తిలో అది అవుతుంది ఏదో ఒక తంతు నడుస్తుంది తంతు నడిచినంత వరకు ఉంది కానీ భావన లోపిస్తుంది భావనని పరిపుష్టంగా అట్టి పెట్టుకోవాలంటే మీకు ఆశ్చర్యం ఉండాలి అమేజ్మెంట్ దాన్ని నిలబెట్టుకోవాలి దాన్ని నిలబెట్టుకోవాలంటే మీరు భావనని బాగా పుష్టి చేసుకోవాలి ఈశ్వరుణ్ణి భావించడం అభ్యాసం చేయాలి అది భక్తి అంటే భావన కాబట్టి ఇప్పుడు సూర్యుడు ఉన్నానుకోండి ఉదయించడం అని మూడు సార్లు ఇలా ఇచ్చేసి ఇటువంటి చూసుకుంటారు రోడ్డు ఎక్కే మన దాన్ని మనం పోయామనుకోండి అంఘ్యప్రదానంలో గొప్ప కర్మ అవ్వడానికి కానీ భావన లోపిస్తే ఏమీ దాని దాని బలం తగ్గిపోతుంది చాలా అల్పమైన ఫలమే లభిస్తుంది అలా కాకుండా భావన సూర్యుడు ఉన్నాడు అనుకోండి మీరు ఆలోచించండి సూర్యుడి కాంతి మూలంగానే మనకి భోజనం చేయగలుగుతున్నాం సూర్యుడి కాంతి లేదే ఈ పృథ్వీ ఆహారమే ఉండదు ఫొటోసిన్థసిస్ ద్వారా మనం భోజనం చేస్తున్నామంటే సూర్య కాంతి మూలంగానే చేయగలుగుతున్నాం మనం సూర్య ఆత్మ జగతస్థుష అన్న మంత్రం ఉన్నది జగత తస్థుష అంటే ఇటు తిరిగే ప్రాణులకి ఆత్మ అంటే పుష్టికారకుడు సూర్యుడే చెట్టు చామలు తస్థుష దానికి కూడా పుష్టికారకుడు సూర్యుడే ఆ సూర్యుంతి కారణంగా ఎంత అద్భుతమైన సృష్టి ప్రాణికోటంతా కూడా సర్వైవ్ అవుతోంది అంచతనే సూర్యుడికి సవిత అని పేరు సూయి ప్రాణిప్రసవే అనే ధాతువు నుంచి సవిత అనే మాట వస్తుంది ప్రాణుల యొక్క ఉత్పత్తి ప్రాణులు పుడుతున్నాయి అంటే సూర్యకాంతి నుంచే పుడుతున్నాయి ఆ సూర్యుని యొక్క మహిమ మనం కూడా చేయలేకపోతాం సో కాబట్టి సూర్యుడిని ఆ మంత్రాల రూపంగా ఆ మంత్రాల్లో చెప్పినటువంటి ఆ భావన చాలా గొప్పటి భావన ఉంటుంది ఆదిత్యే నరజస వర్తమాను నివేశయన్ అమృతం మర్త్యంచ ఓ సూర్య నీవు అటువైపు ద్విలోకాన్ని ఇటువైపు పృథివీలోకాన్ని నిలబెట్టి ఉన్నావు నివేశేయన్ అమృతం సో హిరణ్యయే నవితార్థేనా దేవోయా తిభువనాన్ విపశ్యన్ను అంటే మంత్రాలు మీరు వినుంటారు కాబట్టి ఆ మంత్రాలలో సూర్యుని యొక్క ఆ మహిమను చాలా అద్భుతంగా వర్ణిస్తారు ఆ భావన ద్వారా మీరు ఆ సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేశారనుకోండి ఆ భావనలో ఒక ఆశ్చర్యము అమేజ్మెంట్ ఉంటుంది అది భక్తి అంటే దాన్ని అట్టు పెట్టుకోవాలి దాన్ని మెకానికల్గా అయిపోకుండా చూసుకోవాలి దాంట్లో ఒక ఫ్రెష్నెస్ ఫ్రెష్గా ఉంటుంది మీకు ఆశ్చర్యం కలిగినప్పుడు ఆశ్చర్యమైనప్పుడు ఫ్రెష్గా ఉంటుంది నిన్నటి ఆశ్చర్యం ఇవాళ ఉండదు నిన్న ఆశ్చర్యమే వేళ వచ్చిందనుకోండి ఇంకా ఆశ్చర్యమే కాదు ఆశ్చర్యము ఆశ్చర్యము అంటే ఆహాచర్యము ఆహ ఆహా అని కళ్ళలాగా వెప్పదీసి ఆహా అని ఎప్పుడైతే అంటారో దానికి ఆశ్చర్యము అనిపారు ఆశ్చర్యము అది భక్తుని యొక్క లక్షణం ఇప్పుడు శ్రీకృష్ణుని సౌందర్యము రూపము ఉందనుకోండి ఎన్నిసార్లు చూసినా తని విధేరదు ఆశ్చర్యం కలుగుతున్నావా ఎంతటి సుందరమైన రూపమండి అలాగే అది ఆశ్చర్యం సూర్యుని ఎడలో ఇంకొక రకమైన ఆశ్చర్యం అదే రాముడు రూపం ఉందనుకోండి ఆహా ఏమి ధర్మనిష్ట ఎంతటి త్యాగశీలి అలాగే అది ఆశ్చర్యం అప్పుడు భక్తి ఉన్నట్లు అవేమీ లేకపోతే ఉడికే తంతు తంతు అంటారు అంటే మెకానికల్గా చేస్తున్నట్టు ఉంటుంది అలా ఉండవు కాదు మంచిది సో మీ యొక్క ఈ రూపము చాలా చాశ్చర్యకరమైన రూపము విస్మాపకం రూపము ఇదంతవా ఉగ్రం క్రూరం చాలా క్రూరమైన రూపము ఎందుకంటే అమృతం చేయ మృత్యుశ్చ అమృతత్వము ఈశ్వరుడే మృత్యువు కూడా ఈశ్వరుడే ఈశ్వరుడు చాలా స్థూరమైన రూపమును కలిగి ఉంటాడు ఇప్పుడు సునామీ వచ్చిందనుకోండి సునామీ యొక్క రూపాన్ని మీరు భావన చేయండి సునామీ జపాన్ మోస్ట్ అడ్వాన్స్డ్ సొసైటీ మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ జపాన్ వాళ్ళు ఆ సముద్ర తీరాన్ని కట్టిన గోడలను చూసి వెస్ట్లో వాళ్ళు ఆశ్చర్యపే రోజు వీళ్ళు గోడలు ఇలా కట్టారు ఎవరు వెళ్ళి గోడలు ఎలా కట్టేశారు మేము ఊహ కూడా చేయలేకపోయాం ఇంత ఓడలు కట్టచ్చును అని కూడా ఊహించలేకపోయాం వాడు సముద్ర మధ్యంలో ఒక ఎయిర్పోర్ట్ ఒకటి కట్టి సముద్ర మధ్యంలో ల్యాండ్ కొంచెం తక్కువ అంచేత ఏం చేశారంటే సముద్రం వెళ్ళిపోయి అక్కడ స్తంభాలు పాతేసి ఆ స్తంభాల మధ్య నీళ్ళంతా తోడే అవతల పోసేసి ఆ మధ్యలో ఇసుక రాళ్ళు రప్పలు పెట్టేసి వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ కట్టి పారేశారు జపాన్ వాళ్ళు అది చూసి పాశ్చాత్య దేశాల్లో ఉండే సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు బుక్ మీద వేలు వేసుకుని వాళ్ళ సివిల్ ఇంజనీరింగ్ పుస్తకాలను మళ్ళీ రాసుకున్నారు వాళ్ళు మళ్ళీ కొత్త చాప్టర్ల వెళ్ళిపెట్టుకుని జపాన్ వాళ్ళని పడుతున్నారు అంతటి సమర్థలు జపనీస్ అంటే సునామీ వచ్చి మీరు ఎందుకు పనికి రా అని వాళ్ళని ప్రూవ్ చేసే అవకాశం పోయింది మీరు యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ యు కెనాట్ స్టాప్ మీ న్యూక్లియర్ రియాక్టర్ చుట్టూ ఎంతంత అరేంజ్మెంట్స్ అండి ఎన్ని ఎన్ని ఫస్ట్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ థర్డ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ ఎన్ని లేయర్స్ ఆఫ్ డిఫెన్స్ ఉంటుందో తెలుసిన ఆ డిఫెన్సివ్ స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా ఇలా అగ్గిపెట్టెలతో చిన్నపిల్లలు కట్టిన వాటిని విరిచినట్టుగా ఇలాగ ఒకటి ఇలాగ ఒకటి విరిచి ఆ సునామీ వచ్చి ఆ న్యూక్లియర్ రియాక్టర్ని ముంచెత్తేసి లేచి దాన్ని సర్దు దాన్ని సర్దుబాటు చేసుకోవడానికి ఆరు నెలలు పట్టింది వాళ్ళకి మొత్తం ఈ సునామీ చేస్తున్న విరాశం ఐదు నిమిషాల్లో అయిపోయిందంట దాన్ని క్లీనప్ చేసుకోవటానికి ఆరు నెలలు ఇంకా క్లీనప్ చేస్తూనే ఉన్నారు ఆరు నెలలు క్లీనప్ పట్టింది అబ్బో ఆ రూపము ఘోరాతి ఘోరమైన రూపము సర్వ వినాశకమైన రూపము ఈశ్వరుని యొక్క రూపము ఈశ్వరుడు ఘోరము అఘోరము రెండు రూపాలు ఉంటాయి ఇక్కడ రూపాన్ని వర్ణిస్తున్నారు ఈ రూపాన్ని చూసి అయ్యా ఎవళ్ళకి సుఖం కలిగిస్తుంది రూపం ఈ రూపాన్ని చూసి ఎవడైనా విశ్రాంతిగా కూర్చోగలుగుతాడా కూర్చోలేడు ముల్లోకములు కూడా భయమును ఖేదమును కూడా పొందును అలాంటి రూపం అది సో లోకాయం లోకత్రయం ముల్లోకములు కూడా ప్రవ్యథితం వ్యథ అనే ధాతువుకి కి అని అర్థం ఉన్నది వ్యథ భయే పాణిని కాబట్టి అంచేతనే దానికి శంకర్లు అర్థం రాస్తున్నారు భీతం ప్రచితం వా మీరు పాణిని అష్టాధ్యా ధాతుపాఠం తీస్తే ఆ వ్యథ ధాతువుగా రెండు అర్థాలు కనపడతాయి మీకు వ్యథ భయచలన యోహో అని భయ నాకు సరిగ్గా గుర్తు లేదు ఏదో ఉండుంటుంది ధాతుపాఠము అని ఒక చిన్న పుస్తకం ఉంటుంది అంటే వ్యథ అనే ధాతువు ఆ విద్వర్ణము వ్యత్ అని మిగులుతుంది ఇంకా మిగతా అన్నీ చెప్పు అవే వచ్చి ప్రవ్యథి అని అవుతుంది సో వ్యథ అనే ధాతువుకి అర్థము రెండు భయము చలనము అవుగా రెండు పెట్టారు అక్కడ శంకరు భీతం ప్రచలితంబా ఈ అర్థమైనా చెప్పవచ్చు ఆ అర్థం ఏదో చెప్పవచ్చు ఈ రెండే ఎందుకు పెట్టారంటే పాణిని అనేది మనస్సులోకి వస్తారు శంకర్ల భాష్యం అంత చాలా గంభీరంగా ఉంటుంది ఆ విధంగా అనివే ఈ జగత్తంతా కూడా ఈ ముల్లోకములు నీ యొక్క ఈ క్రూరమైన రూపాన్ని చూసి సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు జపాన్ వాళ్ళు చూశారు క్రూరమైన రూపాన్ని చూశారు మొన్న సైబీరియా దగ్గర ఓ క్రూరమైన రూపాన్ని చూపించాడు ఈశ్వరుడు పైనుంచి ఓ పెద్ద బండరాయ ఒకటి మీటియర్ ఉల్క వచ్చిపడిపోయింది దాని కి వెయ్యి మైళ్ళ వరకు ఉన్నటువంటి ఇళ్ళు అన్నీ ద్వారాలు అవన్నీ కూడా కదిలిపోయి మొత్తం తలుపుల గాజు అద్దాలన్నీ పగిలిపోయాయి గాజు అద్దాలు కొంచెం వీక్గా ఉంటాయి అది కొంచెం దెబ్బ తగిలితే ఇప్పుడు రాయి వేసుకుంటారనుకోండి గాజు పగిలిపోతుంది అదే మామూలు చెక్క అయితే పగదు గాజర్దాలు పెట్టుకున్నారు అండ్ చుట్టూ వాతావరణం ఏమిటి సైబీరియాలో మైనస్ డిగ్రీ సెంటిగ్రేడ్ వాతావరణం కిటికీ తలుపులు అంటే పగిలిపోయాయి ఇంకా లోపల హీటింగ్ ఏం పనిచేయదు ఇప్పుడు అర్జెంటుగా ఈ కిటికీ తలుపులని కవర్ చేసుకునే ప్రయత్నంలో పడ్డారు ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు ఎందుకంటే లోపల చలి భరింపశక్యం కానీ చలి వచ్చేసుకున్న కిటికీ తలుపులు పగిలిపోతాయి ఇదంతా కూడా ఎంతసేపు పట్టిందో తెలుసిన 30 థర్టీ సెకండ్స్ కాదు త్రీ సెకండ్స్ కూడా పట్టి త్రీ సెకండ్స్ 5 సెకండ్స్ పట్టింది మొత్తం వినాశం వెయ్యి మైండ్ వినాశం ఫైవ్ సెకండ్స్ ఇంకా తర్వాత ఏమి ఇప్పుడు అందరూ వెళ్ళి జీపుల్లోనూ వాటిల్లోనూ వెళ్ళి ఆ శల శకలములో ఏరుకుంటున్నారు రీసెర్చ్ చేయడానికి రాబోయే ఐదేళ్ల దాకా రీసెర్చ్ చేసుకోవచ్చు ఏం అభ్యంతరం లేదు ఆ శకలాలను ఏర్కొని వాటిని ఏమో కెమికల్ అనాలసిస్ ఫిజికల్ అనాలసిస్ అన్ని రకాల రీసెర్చి చేసుకోవచ్చు ఆ రూపము ఈశ్వరుని యొక్క క్రూరాతి క్రూరమైన రూపము ఆ రూపాన్ని చూసి ఈ ముల్లోకములు కూడా భయంతో వణికిపోతున్నాయి చలించిపోతున్నాయి ప్రచలితం హే మహాత్మన్ అక్షుద్ర స్వభావ మహా అంటే పెద్ద పెద్ద అంటే చిన్న కాదు అని అర్థం నిఘేషం చిన్న కాదు మీరు దేవుడు బొమ్మ ఇంత బొమ్మ పెట్టుకొని పూజ చేస్తున్నారు దేవుడు చిన్న అనుకున్నారు చిన్న కాదు పెద్ద అక్షుద్ర క్షుద్రము కాదు క్షుద్రం అంటే చిన్నదే అర్థం అల్పము కాదు నీ యొక్క శక్తి స్వభావము శక్తి నీ శక్తి మాత్రం అల్పం కాదు బాబోయ్ మహాశక్తి అని మహాత్మ అమీ హిత్వా సురసంఘా విశంతి కెచిద్భీత ప్రాంజలయో గృణంతి స్వస్తి మహర్షి సిద్ధసా స్వంతి లాం స్తు పుష్కలా దీనికి శంకరులు అవతారిక రాశారు కొంచెం పొడుగాటు అవతారిక అందాము అథ అధునా పురా యద్వా జివా నోజే అర్జున సంశయ ఆసీత్ తర్ణయాయ పాండవజయం దర్శయామి ప్రవర్తో భగవాన్ ఇప్పుడు భగవంతుడు విశ్వరూపాన్ని చూపిస్తూ ఆయన ఓ పని చేస్తున్నాడు పనిలో పనిగా ఈ విశ్వరూప సందర్శనంతో పాటుగా ఇంకో పని కూడా చేస్తున్నాడు ఇది ప్రవృత్తో భగవాన్ ఆయన ఏం చేస్తున్నాడంటే వీడికి ఓ దృశ్యాన్ని చూపిస్తున్నాడు దృశ్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఆ దృశ్యం ఏమిటి అంటే పూర్వము పూర్వము అది గీతా ఉపదేశం ప్రారంభంలో అర్జునుడు చాలా మాటలు మాట్లాడాడు ఒక ఒక అధ్యాయమంతా కూడా అర్జునుని యొక్క మాటలే ఉంటాయి అర్జునుడు విన్నకుండెను అంటే ఇంకా మాట్లాడకుండగా ఊరుకున్నాడు అప్పుడే శ్రీకృష్ణుడు మాట్లాడతాడు అర్జునుడు మాట్లాడుతుంటే శ్రీకృష్ణుడు మాట్లాడారు ఎక్కడో సమావేశం ఆ సమావేశంలో మహాత్ముడు ఉన్నారు ఆయన ఏదో చెప్పుకుపోతుంటే వీళ్ళు మధ్యలో మాట్లాడడం రిమిస్ ఆయంగా ఊరుకున్నారు అప్పుడు చుట్టుపక్కల వీళ్ళు చెప్పి ఇలా చెప్పుకుంటూ పోతున్నారు అంతా ఆయన యా మీరెళ్ళకి చెప్పారంటే మరి మీరందరూ మాట్లాడుతుంటే నేను చెప్పను అలా కాదు చెప్పండి మీరు మాట్లాడడం మానేసి నేను అనే ఆయన చెప్పారు వీళ్ళు మాట్లాడిందంతా వేస్ట్ ఆయన చెప్పిందే సారం అదేవిధంగా జీవితంలో అర్జునుడు ప్రతివాడు అర్జునుడే వీడే మాట్లాడుతూ ఉంటే ఇంక దేవుడేం మాట్లాడరు అలా వీడే అన్నీ వీడే మాట్లాడుకుంటూ ఉంటే ఓకే నువ్వే మాట్లాడుకో అలా కాదు నా మాట్లాడడం అయిపోయింది ఐఎమ్ సైలెంట్ సైలెంట్ అంటే అవుట్వర్డ్లీ సైలెంట్ ఇన్వర్డ్లీ సైలెంట్ లోపల సైలెంట్ అయిపోవాలి అంటే నేను మీరు మీరు ప్రాక్టీస్ చేయండి నేను నా ఎందు శాంతముగా నిలిచి ఉన్నాను వెరీ సింపుల్ ఏమీ కష్టం లేదు నేను నా ఎందు మీరు ప్రాక్టీస్ చేయండి కళ్ళు మూసుకుని నేను నాయందు శాంతముగా నిలిచి ఉన్నాను నేను నాతో నేనుగా నేనై నిలిచి ఉన్నాను అది మీకు సైలెన్స్ అయిపోతుంది ఇంకేం ఉండదు థాట్సే ఉండవు కొంతమంది అంటే ఈ మనస్సు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది నేను ఇబ్బంది పెడుతున్నాను మీరు ఇదే గుర్తు పెట్టుకోండి అంతే మీకు మనస్సు ఇబ్బంది పెట్టినప్పుడు అలా కళ్ళు మూసుకుని నిటార్గా కూర్చుని నేను నా ఇండు శాంతముగా నిలిచి ఉన్నాను అయిపోయిందండి యూ కెన్ డూ దాట్ ఎప్పుడైనా చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు ధ్యానం శాంతంగా ఉండడం ఇంకే నేను ఇంక మీరేమట్లేదు మీరు ఏది పట్టుకోలేదు నేను అనుకుంటే సరిపడదు నేననే పదం కాదు నేననే భావనలోకి వెళ్ళిపోవాలి పదంతో ప్రారంభించి భావనలోకి వెళ్ళిపోయి అలాగా నేనుగా ఉండిపో ఉంటాను వెరీ సింపుల్ సో ఎప్పుడైతే మీరు సైలెంట్గా ఉండిపోతారో అప్పుడు ఏమవుతుందని అడుగుతారు ఓకే సైలెంట్గా ఉండిపోతే ఏమవుతుంది ఏమవుతుందంటే మరి మీరు ఆ శ్రద్ధ మీకుందంటే నేను చెప్తా మీరు అలా సైలెంట్గా ఉండండి మీకు జీవిత రహస్యాలు తెలుస్తాయి తెలుస్తాయంటే నోట్స్ రాసుకున్నట్టుగా తెలియడం కాదు అనుభవానికి వస్తాయి ఇప్పుడు అలా నేనుగా ఉండిపోవడం అభ్యాసం చేశారనుకోండి చేస్తే ఏదో ఈ ఈ మనిషి నాకేదో ఇబ్బంది పెడుతున్నాడు ఈ పని మనిషి నాకు చెప్పిన మాట వింటర్లేదు అనేదో మీ మనస్సు కొంత క్లేశం కలిగించే అవసరం ఉంది ప్రతిదీ దుఃఖాన్ని కలిగిస్తుంది మనుషులకి కొడుకు చెప్పిన మాట వింటర్లేదు కూతురు చెప్పిన మాట వింటర్లేదు ఫోన్ చేయాల్సిన వాళ్ళు ఫోన్ చేయట్లేదు ఏదో దుఃఖం కలుగుతున్నాయి మీరు నేను చెప్పినట్టుగా మీరు ఈ ధ్యానం కొద్ది రోజులు చేస్తే ఎన్నో రోజులు కూడా అక్కర్లేదు అప్పుడు మీకు తెలుస్తుంది ఇవన్నీ అనవసరం వాళ్ళు ఫోన్ చేసినా చేయకపోయినా ఒకటే అని తెలుస్తుంది ఎంత ఫ్రీడమ్ వచ్చేసిందో ఫ్రీడమ్ యూఆర్ ఫ్రీ వాళ్ళు ఫోన్ చేశారు సంతోషం ఫోన్ చేయలేదు మహాబాగు ఫోన్ చేస్తే బాగు ఫోన్ చేయకపోతే మహాబాగు అంతే వాళ్ళు మనకి మన దండం పెట్టారు బాగు దండం పెట్టలేదు మహాబాగు ఇది తెలుస్తుంది ఇంకా చెప్పడం కాదు తెలుస్తుంది తర్వాత డబ్బు డబ్బు మీద ఉంది రండి వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది పైసాతో కూర్చుమీ నహి పైసాతో అతహ గతాహే వచ్చినప్పుడు మనం ఏమేమి పెద్ద కంగారు పడాల్సింది లేదు వెళ్ళేప్పుడు దుఃఖపడాల్సింది లేదు తెలుస్తుంది ఆ తెలుసు ఫ్రీడమ్ కాబట్టి అర్జునుడు మాట్లాడినంతసేపు శ్రీకృష్ణుడు మాట్లాడ్డాడు అర్జునుడు సైలెంట్ అయిపోతే ఆయన చెప్తాడు అశోచ్యానంద శోచస్వం అంటాడు వేరు వెర్రి మొహం వేటి గురించి నువ్వు దుఃఖించక్కర్లేదు వాటి గురించి నువ్వు దుఃఖిస్తున్నావుగా అంటాడు అది తెలిసిందనుకోండి అయితే ఇప్పుడు ఇంతకాలం నేను ఎందుకు దుఃఖించినట్టు ఇంతకాలం దేనికోసం దుఃఖించినట్టు అనవసరం దుఃఖించు పొరపాటు అంతా వ్యామోహం తప్ప దుఃఖించటానికి హేతు లేదు ఆ ఫలానా వ్యక్తి నేను ప్రేమించే వ్యక్తి పోయినందుకు దుఃఖిస్తున్నాను అజ్ఞానము అనవసరం తెలిసిపోతుంది నీకు లోపల నుంచి శ్రీకృష్ణుడు చెప్పేస్తాడన్నాడు మీకు అర్థమైంది కాబట్టి మనం సైలెంట్గా ఉంటే భగవంతుడు మాట్లాడతాడు మనం మాట్లాడుకుంటూ పోతే సెల్ ఫోన్ ఒకటి కొనుక్కుని ఇక్కడో సెల్ ఫోన్ ఇక్కడో సెల్ ఫోన్ పెట్టుకుని కొంతసేపు దీంట్లోనూ కొంతసేపు దాంట్లోనూ అలా రోజులంతా మాట్లాడుతూ ఉండొచ్చు నిన్న ఈవేళ నేను చేసిన పని ఏంటంటే ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను ఇంకే పని చేయలేదు ఫోన్లే మాట్లాడుతున్నా రోజంతా చేయొచ్చని మీరు అలా మాట్లాడుతూ ఉన్నారనుకోండి దేవుడేమీ మాట్లాడ ఆయన అలా కానుగోలు కాబట్టి అర్జునుడు చాలా మాట్లాడాడు ఆ మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే ఏమయ్య అర్జున శ్రీకృష్ణ మేము నెగ్గుతామనే హామీ ఏముంది మేము నెబ్బుతామో లేకపోతే మమ్మల్ని ఆ పాండవులు ధృత ధార్త రాష్ట్రులు కౌరవలో ఓడించేస్తారు ఇది ఎలా ఉందంటే అదే పరీక్ష రాయిరా అని విద్యార్థికి చెప్తే తల్లిదండ్రులు పరీక్ష రాసుకో సంవత్సరం కష్టపడి చదివావు కదా పరీక్ష రాయిరా అంటే పరీక్ష రాస్తే ప్యాస్ అవుతానో ఫెయిల్ అవుతాను ఏమో ఏం పరీక్ష రాయి అంటే ఏమో పరీక్ష రాస్తే ప్యాస్ అవుతానో ఫెయిల్ అవుతాను అని పరీక్ష రాయడానికి ముందు ఆ మాట అన్నాడు అనుకోండి వాడిని ఏం చెప్పాలి ఇప్పుడు అర్జునుడి పరిస్థితి అదే ఎద్వా జయేమ ఎది వానో జయేయు మేము వాళ్ళని జయిస్తామో లేక వాళ్ళే మమ్మల్ని జయించేస్తారు అదేదో ముందు నువ్వు చెప్పు నాకు అంటే ముందు అలా వాళ్ళని చెప్తారా చెప్పరు కానీ శ్రీకృష్ణుడు ఏమనుకున్నాడంటే అర్జునుడికి పది అధ్యాయాల పాఠం విన్నాడు వాటికి ఇంకో కొంత వివేకం వచ్చింది కాబట్టి ఇతను కొంత ఆత్మవిశ్వాసం మనం కలిగిస్తేనే బాగుంటుంది భయపెట్టిదేదో భయపెట్టాడు మీరే నెగ్గబోతున్నారు అని చూపిస్తే అతనికి కొంత ఉత్సాహం వచ్చి తన కర్తవ్యాన్ని తాను చేసుకుంటాడు ఎలాగంటే విద్యార్థికి రేమా నీ నువ్వు చదివిందేమిటో నాకు తెలుసు నువ్వు పాస్ కాబోతున్నావు ఫస్ట్ క్లాస్లో నువ్వు చేయాల్సిందల్లా వెళ్ళి పరీక్ష రాసేసి వచ్చాయి నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు తేలిగ్గా వస్తుందో కఠినంగా వస్తుందో కఠినంగా వచ్చినా నీకు ఫస్ట్ క్లాస్ వస్తుంది తేలిగ్గా వచ్చినా ఫస్ట్ క్లాస్ వస్తుంది ఎందుకంటే తేలికైనా కఠినమైనా నీ ఒక్కరికే ఉండదు అందరికీ ఉండదు ఎందుకంటే నువ్వు బాగా చదివావు బాగా చదవని వాడికి పరిస్థితి వేరు వాడికి ఒక్కరికే కఠినంగా ఉంటుంది మిగతా వాళ్ళందరికీ తేలిగ్గా వస్తుంది బాగా చదివావు నువ్వు అందరితో పాటు నీకుంటుంది నువ్వు పాస్ అని చెప్పారనుకోండి వాడు ఆ మాటని వాడు శ్రద్ధ పెడితే వాడు ముందుకు వెళ్ళిపోతాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు చూపించబోతున్నాడు ఆ సంశయం ఉందో ఆ సంశయాన్ని నిరు నివారించి పాండవులకు జయము ఖాయము ఐకాంతికము అంటే ఖాయము ఖాయము అనే పదం పెరుగుదరా అంటే సత్యంతి నిశ్చయము నిస్సందేహము అనర్థం ఐకాంతికం అంటే కాబట్టి పాండవుల విజయము తప్పనిసరి అనే విషయాన్ని ఇంత విశ్వరూపంలో అది కూడా భాగమే ఇంకా విశ్వంలో అది భాగమే చిన్న హింటది చిన్న పాత్ర విశ్వంలో ఆ చిన్న పాత్ర కానీ అర్జునుడికి పెద్ద పాత్ర అదే మీ ప్రా విశ్వంలో చిన్న పాత్ర వాడి ప్రాణానికి అదే పెద్ద పార్ట్ కాబట్టి ఆ రంతా చూపిస్తే కొంత విశ్వాసం కలుగుతుంది ఈ భయంతో పాటు కొంత విశ్వాసం ఆత్మవిశ్వాసం కూడా వస్తుంది అని అందుకోసం ఆ రాబోయే యుద్ధంలో రాబోయే పరిణామాన్ని ఒక ఝలక్ ఇలా రాబోతోంది సుమా అని అర్జునుడికి అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాడు ఆయన దర్శయామి ఇది ప్రభుత్వో భగవాన్ ఎప్పుడైతే ఆయన అలాగా అర్జునుని యొక్క సంశయము నివారణ అయ్యే విధంగా ఏదో చూపించాడు చూపించేశాడు ఆయన చూపిస్తే అది చూశాడు అర్జునుడు తంపశ్యన్నాహ అది చూసి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇంతదాకా ఘోరమైన రూపాన్ని చూసి మాట్లాడాడు ఇప్పుడు సడన్ గా శ్రీకృష్ణుడు ఏదో ఇంకోటి ఏదో చూపించాడు అది చూసి ఇప్పుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు కించ ఇంకా ఏమంటే అని చెప్తున్నాడు అమీహిత్వా సురసంఘా విశంతి అది నిన్ను ఈ దేవగణములు నిన్ను ప్రవేశిస్తున్నాయి అంటే నీలో ప్రవేశిస్తున్నాయి ఇప్పుడు మీరు ఊహించండి వీచే గాలి చూసే శక్తి మీ కంటికి ఉందనుకోండి కంటికి గాలి కనపడతాం ఎందుకంటే ఆ అణువులు దూరం దూరంగా ఉంటాయి అందుకోసం కనపడతాం అవే దగ్గరగా వస్తే కనపడుతుంది ఇప్పుడు చుట్టూ నీటి ఉన్నది మీకు కనపడటం కానీ నీళ్లు మరిగించినప్పుడు పైకి నీటి యావరి వస్తుంది అది కనపడుతుంది ఎందుకు కనపడుతుందంటే నీటి యావరి దగ్గరగా వచ్చింది కాబట్టి కనపడుతుంది దగ్గరగా వస్తే కనపడుతుంది దూరంగా ఉంటే కనపడదు ఆ కంటికి రిజల్యూషన్ తక్కువ అనమాట సపోజ్ మీకు ఒక దివ్య దృష్టి రిజల్యూషన్ కంటి యొక్క రిజల్యూషన్ అని హండ్రెడ్ పెట్టి మల్టిప్లై చేయండి అంత రిజల్యూషన్ మీ కంటికి ఉందనుకోండి దేవుడు పెట్టలేదు ఎందుకు పెట్టలేదో తెలిసిన మనం సుఖంగా జీవించడం కోసమే పెట్టలేము పెట్టుంటే ఈ డస్ట్ పార్టికల్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి గాలి వీచుతో ఉంటే ఉంటుంది గాలి ఇలా వెళ్ళిపోతున్నట్టు కనపడుతుంది గాలి దిశ ఆగితే కనపడుతుంది ఇవన్నీ కనపడుతూ ఉంటాయి కనపడితే అవన్నీ చూస్తుంటే వీడికి మతిపోతుంది అందుకోసమే పెట్టలేదు సపోజ్ మీకు అటువంటి దృష్టి ఇచ్చాడనుకోండి ఈశ్వరుడు మీ చుట్టుండే ఉండే ఆకాశంలో వాయువు అలా వీచుతున్నది ఆ వీ వాయువు యొక్క చలనము అదంతా కళ్ళకు కట్టినట్టుగా కనపడిపోతూ ఉంటుంది అప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ఈ వాయువు నుంచి ఎంత వేగంగా వచ్చేస్తుందో వచ్చేసి ఈ డస్ట్ పార్టికల్స్ అన్నింటినీ ఇటు అవలవన్నీ కనపడతాయి అవి కనపడితే అత్యాశ్చర్యంగా సంథింగ్ సిమిలర్ టు దట్ ఇప్పుడు అర్జునుడికి కలుగుతుంది ఈ ఈ విశ్వరూపంలో భాగంగానే ద్వాదశాదిత్యులు పన్నెండు నెలలు పన్నెండు రకాలుగా ప్రకాశించే ఆదిత్య మండలం పన్నెండుగురు ఆదిత్యులు ఉన్నారని కాదు ఒకే ఆదిత్యుడు పన్నెండు రూపములను కలిగి ఉంటాడు దాన్ని ద్వాదశాదిత్యులు ఉంటారు ఆ పన్నెండు ఆదిత్యులు ఈ విశ్వరూపంలో అంతర్గతంగా ఉన్నాయి మరుత్తులు నలభై తొమ్మిది రకముల వాయువులు ఉన్నాయి మరుత్తులు సెవెన్ ఇంటూ సెవెన్ ఫార్టీ నైన్ కైండ్స్ ఆఫ్ బ్రీజెస్ అలు పడమరగాలి తూర్పు గాలి మలయం అవి వర్షం తీసుకొచ్చే గాలి వేడి గాలి ఈ రకంగా నేను నేను ఎన్ని లెక్క ఐదో ఆరు లెక్కబెట్టేపటికి నా ఒక విలురే ఇలాంటివి ఆవహహ ప్రవహహ నివహహ అంటో నలభై తొమ్మిది రకముల గాలు ఉన్నాయి ఈ గాలులకే మరుత్తులు అని పేరు ఈ మరుత్తులన్నీ విశ్వరూపంలో కనపడుతున్నాయి ఈ రకంగా ఈ దేవగణములు దేవతలు ప్రకృతి శక్తులకి దేవతలు పేరు ఈ ప్రకృతి శక్తుల రూపంగా ప్రకాశించే ఈ దేవతల యొక్క గణములన్నీ నీలో ఇటునించటూ అటునించుటూ సంచారం చేస్తూ నీలో ప్రవేశిస్తూ నీ ఉందే నిహితములై ఉన్నాయి అమీగ ఇవ్వో అని ఆయన కనబడుతున్నాయి అర్జునుడికి అమీహి త్వాసుర సంఘా విశంతి ఇంతలోకి కొంతమంది దేవుడికి భయపడిపోయి ఓ దేవుడా మాకు కష్టాలు ఇవ్వకాయ బాబు మమ్మల్ని ఇంత భయపెట్టకు అని భయం భయంతో ఇలాగ చేతులు పెట్టి నమస్కారాలు చేస్తున్నారు వాళ్ళు ఆయనలోనే ఉంటారు దండాలు వాళ్ళు కూడా లోపలే ఉంటారు ఓ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడా వడ్డీ కాసులవాడ వడ్డీ కాసులవాడా అంటే భయం వడ్డీ ఎక్కడ పుచ్చుకుంటాడు అని భయం ఉంటుంది సో ఆపద్ నేను వస్తానని అన్నాను కానీ రాలేకపోయానయ నన్ను నేనేమి శిక్ష వేయకు సుమా నన్ను క్షమించు అది ఇలా భయపడిపోతూ దండాలు పెట్టుకుంటూ వెళ్తుంటారు భక్తులు అలాగ భక్తులందరూ కూడా ఈశ్వరుని ఏడల భయ భయభ్రాంతులై దండాలు పెడుతున్నట్టుగా కనపడుతున్నారు అయితే ఈ లోపల కొంతమంది మహాత్ములు ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే దేవుడు శిక్ష వేయడరా బాబు నువ్వేదో వస్తానని రాలేకపోతే గాడ్ కెన్ అండర్స్టాండ్ సాటి మానవుడు అండర్స్టాండ్ చేసుకోలేకపోవచ్చు కానీ దేవుడికి అర్థమైపోతుంది ఏం పర్వాలేదు రాయినా పొరుగు నువ్వు మళ్ళీ ఏడాది వృద్ధువులే తప్ప దేవుడు కంచి పుచ్చుకొని కొట్టాడు దేవుడు ఈ రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు వీడు భక్తి ఎక్కువ చేశాడు కాబట్టి వీడికి ఏదో ఇచ్చేద్దాం వాడు తక్కువ చేశాడు కాబట్టి వాడి నెత్తి మీద పిడుగు వేద్దామని అనుకోడు అలా ఉండదు దేవుడికి కాబట్టి ఈ మహాత్ములు చెప్తున్నారంటే అదే మీరేం భయపడాల్సిందేం లేదండి అంతా మంగళమే స్వస్తి మహర్షి సిద్ధ సంఘ ఈ మహర్షులు సిద్ధు పురుషులు వీళ్ళందరూ చెప్తున్నారు స్వస్తి మీరు ఎందుకు భయపడతారు ఇదేవో భవతి తదేవో మంగళాయ ఏది జరిగితే అది మంగళమే మీరు అలా అర్థం చేసుకోవాలి మీరు అలా భయపడకూడదు భయపడ్డది దేనికి అసలు భయపడ్డది దేనికి అంటే ఏది జరగబోతోందో అది మంచిది కాదేమో అని అదే కదా మరి భయం అంటేను సపోజ్ మీరు ఏది జరిగితే అదే మంచి అని మీరు ఒక కంక్లూషన్కి వచ్చి కూర్చున్నారనుకోండి ఇంకా భయమేముంది ఇంకా భయం ఏమిటండి ఎండలు కాస్తే మాకు భయం లేదు వర్షాలు వస్తే మాకు భయం లేదు డబ్బు వస్తే భయం లేదు పోతే భయం లేదు దేనికి భయం ఏది లభిస్తే అదే మంగళము అని కనుక మీరు దర్శించగలిగితే భయం అనేది అవతలికి పోతుంది భయం ఉండదు అలా చెప్తున్నారు మహర్షులు సిద్ధులు గ్రూప్స్ గ్రూప్స్ కింద స్వస్తి అంతా మంగళమే అని పలుకుతో స్తోత్రాలను చేస్తున్నారు నిన్ను పుష్కలములైన స్తోత్రములతో స్థుతిస్తున్నారు సో ఆ స్తోత్రములు అంటే ఫ్లాటరీ అని అనుకోకూడదు ఫ్లాటరీ అని ఫ్లాటరీ అంటే పొగడతారు ఫ్లాటరీ అంటారు మామూలుగా ఈ సభలు అవి జరిగినప్పుడు ఆ సభా వేదిక మీద ఉండే వాళ్ళందరూ కూడా ఒకరినొకళ్ళు పొగడుకుంటూ ఒక ఆ లక్షణం చేస్తారు సభ అంటే అలాగే ఉంది ఈరోజు అని ఆయన ఐదు నిమిషాలు పనిచేసి ఆ పక్కన ఉన్న ఆయన లేచి వారికి నేను అని ఆయన్ని పొగిడుతూ ఈయనకో ఐదు నిమిషాలు మొత్తానికి కొంత సమయం ఈ పొగడతలతో గడిచిపోతుంది ఈ పొగిడేప్పుడు మనం ఆ మనిషికి ఉన్నటువంటి లక్షణాన్ని ఒక రెండు మూడు రెట్లు అధికం చేసి మనం పొగుడుతాం ఆయన ఓ రూపాయలు దానం చేసే స్వభావం గలవాడైతే ఆయన వేలకు వేలు దానం చేసే స్వభావం గలవాడు అని మనం పొగుడతాం పొగిడేప్పుడు అలాగే ఉంటుంది సో కాబట్టి మనుషులు ఒకరినొకళ్ళు పొగుడుకునే సందర్భంలో ఆ పొగడ్తలు ఆ మనిషి యొక్క స్వభావానికి కొన్ని రెట్లు ఎక్కువ చేసి ఉంటాయి అది మానవ స్వభావం అలా ఉంటుంది ఈశ్వరుని విషయంలో మీకు ఆ సమస్య లేదు మీ శక్తి ఎంతో మీరు పెంచి మీరు చెప్పండి ఈశ్వరుడు మహాశక్తిమంతుడు బాగుంది కరెక్టే మహామహాశక్తిమంతుడు చాలా బాగుంది అది కరెక్టే ఇంక ఎంత కరెక్ట్ ఇవ్వు చెప్పు అనంత శక్తిమంతుడు అది కరెక్టే అనంతాన్ని కూడా ఊహ చెప్పడానికి కూడా ఆయనకున్న శక్తి అనంతాన్ని చెప్తే కూడా తక్కువ కింద లెక్క ఇప్పుడు అది కరెక్టే ఇంక ఇంకా మీరు ఫెయిల్ అవ్వడం తప్పు పలికే ప్రసక్తే లేదు మీరు చేయండి ఎంత పొగడుతూ చేస్తారో చేయండి మీ శక్తి అంతా పెట్టి పొగడండి ఇట్ ఫాల్స్ షార్ట్ కాబట్టి ఈశ్వరుణ్ణి స్థుతించేప్పుడు మీకు ఆ బెంగ లేదు మీరు పో పొగడొచ్చు పుష్కలాభి స్థుతిభి ఈశ్వరా సంపద గలవాడవు బాగుంది పృథివీలో ఉన్న సంపద నీదే ఇంకా బాగుంది స్వర్గంలో సంపద కూడా నీదే అది బాగుంది ఇంకా ఎంతో సంపద నీ దగ్గర ఉంది అది కూడా మాకు తెలియదు అది బానే ఉంది ఏది తప్పు కాదు స్టిల్ ఇట్ ఈస్ షార్ప్ట్ అవుంది కాబట్టి ఈశ్వరుణ్ణి స్తుతించటంలో ఉన్న శోభ అది కనుక పుష్కలాభి స్తుతిభి స్తువంతి టైం అయిపోయింది ఓకే మంచిది ఇంక ఈ శ్లోకాన్ని మళ్ళీ క్లాస్ లోనే ఫినిష్ చేద్దాం ఓం పూర్ణ మదస్ పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదా